మూడు వందల డెబ్భై తొమ్మిది ఇందిరా నాయక ఇదివో మా పాటు చెందిని వేగతి చెనవయ్యా తీసి కోరిక తిదీపులక వంక లాసి సంసార లంపటము ముసీ కర్మము మునుకుని పరచింత చేసేదేమిక చెప్పేదేమి వంచీ నాసలు వలసిన చోటికి పుంచి దుర్గుణ భోగములు ముంచి యవ్వన మొహాంధకారము ఎంచేదేమి శోధించేదేమి ఎరిగి చిత్తము ఇంచుకించుక నిన్ను మరవని నీపై భక్తి మతినుండగా నిరి శ్రీ వెంకటపతి నివేకాతువుగాక వెరచి నే చేసే విన్నపమేమి